కీర్తన నాలుగొందల ఆరు వరవై పనలకు కొనలకు నీరేల దొరదైవమితడే తుదిగల ఫలము రతువులు హరియే కర్మము హరియే పితరులకు హరియే పెనుతృప్తి సతత మంత్రముల సారముహరియే ఇతని సేవేపో ఇన్నిటిఫలము అనలము హరియే ఆహుతిహరియే జననీజనకుల సరవిహరే పనివడి వేదము ప్రణవము హరియే యనసితిని పూజ ఇన్నిట ఫలము ఏలిక హరియే ఇరవును హరియే వాలాయము సర్వము హరియే కాలము వేంకటగిరి శ్రీవేంకటగిరిహరియే నేలనీతని శరణే సఫలంబు